యూనిట్ సిక్స్ లెసన్ ట్వంటీ త్రీ స్టార్ట్ ఏమండి ఇది గుంటూరు బస్ అయినా కాదు ఇది పదింబావు బస్సు కాదా కాదు ఇప్పుడు టైం ఎంత పదిన్నర నా టైం తొమ్మిది ముప్పావు మీ టైం తప్పు ముప్పావు గంట స్లో మళ్ళీ గుంటూరు బస్ ఎప్పుడు ముప్పావు గంట తర్వాత ప్యాసింజర్ బస్సు అరగంట తర్వాత ఎక్స్ప్రెస్ బస్సు ఏమండి ఇది గుంటూరు బ ఏమండి ఇది గుంటూరు బ పదింబావు బస్సు కాదా ఇది పదింబావు బస్సు కాదా కాదు టైం ఎంత ఇప్పుడు టైం ఎంత పదిన్నర పదిన్నర నా టైం తొమ్మిది ముప్పావు నా టైం తొమ్మిది మీ టైం తప్పు మీ టైం తప్పు ముప్పావు గంట సలో ములో మళ్ళీ గుంటూరు బస్ ఎప్పుడు మళ్ళీ గుంటూరు బస్ ఎప్పుడు పావు గంట తర్వాత ప్యాసింజర్ బస్సు పావు గంట తర్వాత ప్యాసింజర్ బస్సు అరగంట తర్వాత ఎక్స్ప్రెస్ బస్సు అరగంట తర్వాత ఎక్స్ప్రెస్ బస్ బావు టైం తొమ్మిది టైం ఎనిమిదిన్నారా ఇప్పుడు టైం ఎనిమిదిన్నర ఇప్పుడు టైం పదకొండు ముప్పావు ఇప్పుడు టైం పదకొండు ముప్పావు ఇప్పుడు టైం పన్నెండు ఇప్పుడు టైం పన్నెండు ఇప్పుడు టైం పది గంటలు ఇప్పుడు టైం పది గంటలు బిల్డప్ డ్రిల్ కాదా కాదా బస్సు బస్సు కాదా బస్సు కాదాన్నర తొమ్మిదిన్నర బస్సు కాదా తొమ్మిదిన్నర బస్సు కాదా అది అది తొమ్మిదిన్నర బస్సు కాదా అది తొమ్మిదిన్నర బస్ కాదా ముప్పావు ముప్పావుప్పావు తొమ్మిది ముప్పావు ముప్పావు టైమ్ నా టైం తొమ్మిది ముప్పావు ఇప్పుడు నా టైం తొమ్మిది ముప్పావు బస్సు ఎప్పుడు బస్సు ఎప్పుడు బెంగుళూరు బెంగళూరు బస్ ఎప్పుడు బెంగళూరు బస్ ఎప్పుడు మళ్ళీ మళ్ళీ బెంగళూరు బస్ ఎప్పుడు మళ్ళీ బెంగళూరు బస్ ఎప్పుడు బస్సు బస్సుంజరు ప్యాంజర్ బంజర్ బస్సు ప్యాసెంజర్ బస్ గంట తర్వాత ప్యాసింజర్ బస్ పావు పావు గంట తర్వాత ప్యాసెంజర్ బస్సు పావు గంట తర్వాత ప్యాసెంజర్ బస్సు రెస్పాన్స్ డ్రిల్ టైం ఎంత మూడు బావు ఇప్పుడు టైం మూడు బావు నాలుగున్నర ఇప్పుడు టైం నాలుగున్నర ఆదివారం ఎప్పుడు శనివారం తర్వాత శుక్రవారం ఎప్పుడు గురువారం తర్వాత ఇరవై ఎనిమిదవ తారీఖు ఎప్పుడు ఇరవై ఏడో తారీఖు తర్వాత ఇంటర్లాక్డ్ సబ్స్టిట్యూషన్ డ్రిల్ ఇన్ దిస్ డ్రిల్ ద క్యూ వర్డ్స్ టు బి యూస్డ్ in different slots the response sentences using cue words will form the matrix sentences for the new cues follow the model start ippudu time 2:30 3 ippudu time 3:30 ఇప్పుడు టైం మూడున్నారా ఇప్పుడు టైం నాలుగున్నారా ఇప్పుడు టైం ఆరున్నారా ముప్పావు ఇప్పుడు టైం ఆరు ముప్పావు తొమ్మిది ఇప్పుడు టైం తొమ్మిది ముప్పావు అరా ఇప్పుడు టైం తొమ్మిదిన్నర పది ఇప్పుడు టైం పదిన్నర పావు ఇప్పుడు టైం పదింబావు